ఇక ఈ ఈశ్వర నామోచారణ ఏదైతే ఉందో దాని యొక్క రీతి అన్నాడు రీతి అంటే ఏమిటి ఈ తొమ్మిదవ పేజీ లోనే శ్రీ పండిత్ పీతాంబర్జే వారు ఇచ్చినటువంటి హిందీ టిప్పణం చూడండి యహా యహ ఈశ్వర నామకే జప కి రీతి హె ఇక్కడ ఈశ్వర నామోచారణ ఈశ్వర నామ జపం యొక్క రీతి ఈ ప్రకారంగా ఉంది ఒకటి సంతనికి నింద సపురుషుల యొక్క నింద ఏదైతే ఉందో అది చేయకూడదు అసత్పురుషుకే పాస నామకే వైభవికి కథ అసత్పురుషులు ప్రాపంచికమైనటువంటి ప్రాకృతమైనటువంటి విషయలోలురైనటువంటి పురుషుల ఎదుట భగవంతుని నామ మహిమను చెప్పకూడదు శివు ఔరు విష్ణు తిస్కరి ఉపలక్షిత గణేష్ సూర్య ఔర్ దేవి విషయ భేద బుద్ధి శివునికి విష్ణువుకు లేదా ఇంకా ఏవైతే ఆదిత్యం గణనాదంచ దేవి రుద్రంచ కేశవాని అని పంచాయతన దేవతలు చెప్పబడ్డాయో ఈ దేవతలలో ఉపలక్షణంగా సమస్త దేవతలలో కూడా ఒక దేవతను ఆరాధించేటువంటి వారు ఒక దేవత ప్రీతి కలిగినటువంటి వారు మరొక దేవతను నిందించరాదు మరొక దేవత ఎందు కలిగి ఉండరాదు శివశ్చ హృదయం విష్ణోహ విష్ణు హృదయం శివ విష్ణు యొక్క హృదయం అంటేనే శివుడు శివుని యొక్క హృదయం అంటేనే విష్ణువు అంటే శివుడు విష్ణువు కేశవుడు ఇద్దరు భిన్నులు కారు మరేమనగా ఒక్కరే అట్లే అందరి దేవతలు కూడా ఒక్కరే అనే భావన కలిగి ఉండాలి భేద ఉండరాదు ఎందుకంటే ఈ శివ విష్ణువు మొదలైనటువంటి దేవతలందరూ కూడా శుద్ధ బ్రహ్మము అజ్ఞానము చేత కల్పించబడినటువంటి వారు కల్పితులు మరి ఎన్ని విధాలుగా కల్పన చేసినా గాని ఆ కల్పితం యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అధిష్టానమే కదా అందుకని సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి అని చెప్పిన ప్రకారంగా ఏ దేవతను ఆరాధించినా కూడా అది శుద్ధమైనటువంటి ప్రత్యేక భిన్న పరబ్రహ్మకే చెందింది ఉంటుంది కాబట్టి ఈ శివ విష్ణువు మరియు సూర్యుడు గణేష్ దేవి మొదలైనటువంటి ఈ దేవతల మధ్యలో మనము భేదమును చూడరాదు ఏ దేవుడైనా గాని పరబ్రహ్మ స్వరూపుడే అనేటువంటి భావన కలిగి ఉండాలి వేద వచనమే అశ్రద్ధ వేద వాక్యాల అశ్రద్ధ కలిగి ఉండరాదు శాస్త్రవచనమే అశ్రద్ధ ఇతరమైనటువంటి అంటే ఇతిహాస పురాణాలు మొదలైనటువంటి ధర్మశాస్త్రాలు మొదలైనటువంటి ఏవే శాస్త్రాలు వాటి వాక్యాల అశ్రద్ధ ఉండరాదు గురు అశ్రద్ధ గురువాక్యం లో ఎందు కూడా అశ్రద్ధ ఉండరాదు ఈశ్వర నామకే మహాత్మ్య విషే అర్థవాదు అంటే ఉదాహరణకు యజ్ఞం చేసేటప్పుడు ఒక అర్థవాద వాక్యం ఉంటుంది ఆదిత్యో యూపహ ఆ యజ్ఞం చేసే చోట ఒక స్తంభము ఒక కట్టెది కర్రది స్తంభం పాతుతారు గుంజ అంటారు కదా తెలుగులో ఆ గుంజ బాచుతారు ఆ కట్టె స్తంభం బాతుతారు అయితే ఆ కట్టెలో ఆదిత్యుని దృష్టి పెట్టి స్తంభమే ఆదిత్యుడు ఆదిత్యోయూపహ అంటారు అంటే ఈ స్తంభమే ఆదిత్యుడు అంటే సూర్యుడు అనేటువంటి భావన చేసి దాన్ని అక్కడ స్థాపన చేస్తారు అయితే ఆ కర్ర ఏదైతే ఉందో ఆ కర్ర స్తంభం ఏదైతే ఉందో అదైతే ఆదిత్యుడు కాదు కదా కానీ ఆదిత్యుడు అనేటువంటి భావన పెట్టడం ఏదైతే ఉందో ఇది కేవలము స్థుతి స్థుతి కిమా నింద అనేది అర్థబోధం కాబట్టి ఇది ఆదిత్య యూప అనేది కేవలం అర్థవాదం ఉన్నది ఆ స్తంభం అంటే సూర్యుడు కాదు కానీ స్తంభ భావన పెట్టడం అది ఎట్లా అర్థవాదము స్థుతి కోసం చెప్పబడిందో అట్లా ఈశ్వర నామం యొక్క మహాత్మ్యం కూడా అర్థవాద బుద్ధి కనుక వాడు తరించడు అటువంటి అర్థవాద బుద్ధి పెట్టరాదు స్తి కోసం అని చెప్పబడింది అని అనుకోరాదు అటువంటి భ్రమ ఉండరాదు యాకీన్యాయి స్థుతి బోధకత భ్రమ इतव भ्रम उड़ रहा आर्थवाद भ्रम उड़ सर्व पापों का निवर्तक नाम है यह बुद्धि से निषिद्ध कर्म का आचरण జపతో నాస్తి పాతకం అని ఈ విధంగా చెప్పినట్లు భగవంతుని నామ జపం చేసినట్లయితే సకల పాపాలన్నీ కూడా నివర్తింపబడతాయి సకల పాపాలు నాశనం చేస్తుంది ఈ నామము అందువల్ల ఇక ఏ పాపం చేసినా గాని ఆ అన్ని పాపాలను కూడా నాశనం చేయగలిగే సామర్థ్యం కలిగినటువంటిది నామం కాబట్టి నామ జపం చేసినట్లయితే అన్ని పాపాలు పోతాయి అన్నటువంటి భావన చేత నిషిద్ధ కర్మలను కూడా ఆచరించడము ఎందుకంటే నామం జపిస్తే ఎంత పెద్ద పాపమైనా పోతుంది నష్టమవుతుంది అనే భావనతో నామజపం చేస్తు మరి నిషిద్ధ కర్మలు చేస్తారు ఇది చాలా పొరపాటు ఆ విధంగా చేయకూడదు సకల పాపాలను నాశనం చేస్తుంది భగవంతుని యొక్క నామం అని చెప్పి నిషిద్ధ కర్మలను ఆచరించరాదు మహాత్పుణ్యక ఉత్పాదక నామే యా బుద్ధిస్తే విహిత కర్మక త్యాగం అయితే నామజపం చేసినట్లయితే ఎంతో గొప్ప పుణ్యము ఉదయిస్తుంది ఉత్పన్నమవుతుంది అందువల్ల మరి నామ జపంతోనే ఎంతటి పుణ్యమైన కలుగుతుండగా మరి ఈ శాస్త్రంలో చెప్పినటువంటి విహిత కర్మలు ఎందుకు ఆచరించాలి అని వాటిని త్యాగం చేస్తారు కొంతమంది ఇది కూడా పొరపాటే ఎందుకంటే నామము పుణ్య ఉత్పాదకం ఉన్నది కానీ శాస్త్రం విధించినటువంటి విహిత కర్మలను వదులుకోమని ఇక్కడ చెప్పలేదు అందువల్ల విహిత కర్మలు చేస్తూ ఉండాలి త్యాగం చేయకూడదు శాస్త్రంలో జీవుల యొక్క హితమును కోరి విధానం చేయబడినటువంటి ఏవైతే విహిత కర్మలు ఉన్నాయో వాటిని త్యాగం చేయకూడదు నామమే ఎంతటి గొప్ప పుణ్యం అయినా చేస్తుంది ఇంకా ఈ కర్మలతో పని వాటిని త్యాగం చేయకూడదు అన్య ధర్మంసే నామికి సమత అయితే భగవంతుని నామంతో సమానమైనటువంటిది ఇంకా వేరే ఇతర మతాల ధర్మాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ వర్తమాన కాలంలో క్రైస్తవ మతం అని మహమ్మదీ ఇంకా ఎన్నెన్నో మతాలు ఉన్నాయి దానిలాగానే ఇది కూడా అని ఆ మతాలతో సమత చూడదు సాదృశ్యం చూడొద్దు అది ఇది సమానమేలే అదైతేంది ఇదైతేంది అని చెప్పి ఇంకా వేరే మతాలను కూడా అవలంబించడం ఇది పొరపాటు ఏ దశ నామ అపరాధే ఈ పది ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇవన్నీ కూడా నామాపరాధములు అంటారు అంటే నామమును ఉచ్చరించుట ఎందు చేయబడేటువంటి దోషాలు పొరపాట్లు అనమాట ఈ పొరపాట్లు లేకుండా ఈ అపరాధములు మన ద్వారా కలగకుండా నామోచారణ చేస్తూ ఉండాలి అయితే ఎప్పుడెప్పుడు చెయ్యాలి ఎంత వరకు చెయ్యాలి ఎంత సంఖ్యాకమైనటువంటి నామజపం చెయ్యాలి అని అంటే తినకే అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి అపరాధాలను పది అపరాధాలు వాటిని వదిలిపెట్టి ప్రాతకాల్ మధ్యాహ్న కాల్ సాయంకాల మధ్యరాత్రి కాల్ ఇన్సారీ కాల్ విభాగరకే లక్ష పరిమితి కిమా తిస్ అధిక్ ఈశ్వరికే నామక ఉచ్ఛరణ కరణ ఆ విషయ చిత్త వృత్తి కరణ ఏ ఈశ్వర నామకే జప కి సామాన్య రీతి హపం చెయ్యాలి ప్రాతకాలము మధ్యాహ్న కాలము సాయంకాలము మరి మధ్యరాత్రి ఈ నాలుగు కాలాలుగా విభజించుకొని నాలుగు కాలాల్లో లక్ష ఈ విధంగా నామోచారణ చెయ్యాలి పైన చెప్పబడినటువంటి అపరాధాలను త్యాగం చేసి ఈ విధంగా లక్ష జపం చేయాలి ఇంకా అధికంగా కూడా చేస్తే మంచిదే ఈ విధంగా చేస్తూ మరి ఏం చేయాలి చిత్తమును నామి స్థాపన చేయాలి ఉదాహరణకు రామ అనేటువంటి నామం మనం చేస్తున్నాము ఆ రామనామమును ఉచ్ఛరించేటప్పుడు రాముని యొక్క విగ్రహాన్ని ఆయన స్వరూపాన్ని మన చిత్తమునందు నిలుపుకొని రామనామం చేస్తూ ఉండాలన్నమాట ఇది ఈశ్వర నామ జపం యొక్క సామాన్య రీతి ఉన్నది యాకి విశేష రీతి గురుముఖ ద్వారా జాన్యకు యోగ్యే ఇంకా దీని యొక్క విశేష రీతి ఏదైతే ఉందో మీరు ఇంకా మీ గురువుల ద్వారా తెలుసుకోండి అని ఇక్కడ అతి దేశం చేస్తూ అంటే మీకు విశేషంగా ఇంకా నామ జపం చేసి మరియు ఆ సిద్ధిని పొందడానికి ఇంకేమైనా పద్ధతులు విధానాలు ఉన్నాయా అని మేమే గురువులను తెలుసుకొని ఆచరించండి అనుష్ఠానాలు ఉంటాయి విధి ఇన్ని రోజుల పర్యంతం ఎన్ని లక్షల జపం మేము చేయాలి అని సంకల్పం చేసుకుని కూర్చోండి అనుష్టానం చేయండి అనుష్టానం చేస్తున్నప్పుడు ఆ మూల మంత్రం యొక్క అంగన్యాసాలు కరన్యాసాలు హృదయం హృదయాది ఋష్యాధిన్యాసము అనేక న్యాసాలు ఉంటాయి నాసాల పూర్వకంగా జపం చేయాలి ఒక నియమితమైన సంఖ్యాకమైనటువంటి జపం ఉంటుంది ఆ జపం చేసిన తర్వాత ఆ పైన దానికి దశాంశం అయినటువంటి హవన విధి ఉంటుంది హోమం చెయ్యాలి దశాంశము ఈ ప్రకారంగా చేసిన తర్వాత గురువులకు పూజ్యులు పెద్దలు మహాత్ములు బ్రాహ్మణులు ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళని సంతృప్తం చేసి యథా ఉచితమైనటువంటి సామర్థ్యానుసారంగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి భోజనం పెట్టి వాళ్ళను తృప్తిపరిచి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నట్లయితే ఆ మంత్ర జపం ఫలము సిద్ధిస్తుంది ఈ విధంగా చాలా నియమాలు ఉంటాయి అవి మేమీ గురువుల ద్వారా తెలుసుకోండి అని ఈ విధంగా పండిత్ పీతాంబర్జీ వారు అతి దేశం చేశాడు మరి దీనికి సంబంధించినటువంటి ఒక సంస్కృత శ్లోకం కూడా ఉంది కింద ఉంది చూడండి ఐదవ టిఫన్ లో సన్ని నామ వైభవ కథ శ్రీ శేషయోర్భేదీ అశ్రద్ధ శ్రుతి శాస్త్ర దై శిఖగి సమహ నిషిద్ధ వృత్తి విహిత్యాగోహి ధర్మాంతర సా శివరే నా దాగరము ఐదు వందల నలభై రెండో టిప్పన్ లో ఉంది ఈ విషయము ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నామాపరాధాలు అన్ని కూడా ఈ శ్లోకంలో చెప్పినవి ఉన్నాయి ఆ శ్లోకార్థాన్ని మనము ఆ టిఫన్ ద్వారానే తెలుసుకున్నట్లయింది ఈ విధంగా మనము మన అంతఃకరణములోని మలదోష నివృత్తి కోసము నిష్కామ కర్మ మరియు భగవంతుని యొక్క నామస్మరణ మరియు సకల భూతాల ఎందు దయగలిగి ఉండడం మొదలైనటువంటి చెయ్యాలి ఈ విధంగా చేస్తే మన అంతఃకరణలోని మలదోషము నివృత్తమవుతుంది